ఎవడో వాడు మన్మధుడు వీడికి ఏదో గుర్తు వస్తుంది ఆ గుర్తు వచ్చింది దాంతో ఆ రోజు అయిపోయి ఫినిష్ లేస్తూనే వాడికోడు గుర్తు వస్తుంది ఆ గుర్తు వచ్చింది సాయంత్రంలో ఎంత భోగి ఆచరించి అది అవడమో అవ్వకపోవడమో జరిగిపోతుంది ఈ జరిగిపోతే ఏమైపోయింది ఆ రోజు అయిపోయి ఫినిష్ ఓ రోజు ఆయుర్దాయం గడిచిపోయింది కాబట్టి ఏం చేయాలి నువ్వు మన్మధుణ్ణి పట్టుకోవాలా మన్మధుణ్ణి సంహరించినటువంటి దేంతో సంహరించేడు త్రినేత్రంతో మూడవ కన్నుతో సంహరించి ఈ ఘట్టం అందరికీ తెలిసింది ఏమిటండి ఈ మూడవ కన్ను జ్ఞానచక్షు కాబట్టి జ్ఞానంతో స్వరూప జ్ఞానంతో ఉన్నవాడిని కామం ఏం చేయలేదు యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు ఈయన ఆయన ఏమైనా చేయగలిగేడా చేయలేదు ఆయన ఏం చేశాడు సమాజ నిష్ఠుడేమన్నాడు స్వరూప జ్ఞానంతో చూశాడు చూస్తే ఏమైంది కామం మానవుడు కూడా ఇప్పుడు ఏం చేయాలి కామాన్ని చేయించాలంటే స్వరూప జ్ఞానంలో ఉండాలి సమాజ నిష్ఠుడై ఉండాలి ఆ సమాజ నిష్ట నుంచి స్వరూప జ్ఞాన దృష్టితో చూడాలి చూస్తే కామం లేదు ఎందుకని రెండవది లేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండవది ఉంటే వచ్చేస్తాయి అన్నీ వేరే శిష్యుడు వేరే అబ్బా ఎన్ని సంవత్సరాలు బోధించినా ఆ బోధ అవ్వదండి బాబు అదేమిటో సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన వస్తూనే ఉంటుంది ఎవడోడు వస్తూనే ఉంటాడు చెప్తూనే ఉంటాడు ఎవడోడు వస్తుంది ఈ చెప్పడం ఎప్పటికీ అయిపోతుంది రా బాబు అంటుంటారు ఈ వినేవాళ్ళు ఎందుకని రెగ్యులర్గా వినేవాళ్ళు ఉంటారుగా ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పక్కనే ఉండి వింటున్న వాళ్ళు నీ పాఠం ఎప్పటికీ అవదు కదా ప్రపంచంలో ఏ పాఠం అన్నా అయిపోతుంది కానీ ఈ స్వరూపజ్ఞాన పాఠం మాత్రం చస్తే అవదండి ముప్పై ఏళ్ళ నుంచి చెప్తున్నా అవదు ఎందుకని గురువు శిష్యుడు వేరువేరుగా ఉన్నారు వీళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నంత వరకు ఈ పాఠం అవదు ఎందుకని ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు గురువు జీవుడు శిష్యుడు వీళ్ళిద్దరు వేరుగా ఉన్నంత వరకు ఆయన చెప్ప కాదపదు ఈయన వినకాద ఇద్దరు ఒకటే అనే నిర్ణయం తత్వమసి వచ్చేసాడు ఏమైపోయింది అప్పుడు ఇక ఇంకా బోధ లేదు బాధ పాఠం లేదు అప్పుడిక జీవేశ్వరైక్యం జీవేశ్వరులు ఒక్కటి నిజానికి ఐక్యం కాదది ఒక్కటే అన్న నిర్ణయాన్ని తెలుసుకోవడం అంతవరకే ఇలా జాగ్రత్తగా కామం అనే బానిసత్వం నుంచి బయటపడాలి చదవ తన ఊహకు అనుగుణ్యమైన ఫలితము రానిచో దానిని దుఃఖముగా ప్రమించి కలత చెందు అంతే వాడు ఏదో కీలు గుర్రం ఎగరాల్సిందే అని అంటాడు ఆకాశంలో పొద్దున్న లేస్తూనే నా గుర్రంతో పిల్లలు గుర్రం బండి గుర్రం చెక్క గుర్రం ఉంటుందండి వాడికేమో మనసులోనేమో విమానం ఉంటుంది అనమాట ఈ చెక్క గుర్రం విమానంలాగా గాల్లో ఎగరాలనుకుంటాడు ఇది ఎప్పటికన్నా ఏనా దానికి ఒక సామెత ఉంది ఏమో కీలుగుర్రం ఎగరావచ్చు ఎక్కడ ఎగురుతుంది మనసులో ఎగురుతుంది అది ఆల్రెడీ వాడు విమానంలో ఉన్నాడు కాబట్టి కానీ భౌతికంగా ఇక్కడ ఉన్నాడు కీలుగుర్రం మీద ఉన్నాడు ఇట్లా అనమాట కాబట్టి వాడికి ఏదన్నా వాడు తలచింది అవ్వలేదనుకోండి దుఃఖం వచ్చేసి ఇది కామన్ లో బానిసత్వంలో ఉన్నటువంటి లక్షణం ఈ సుఖదు తరంగముల ఆటుపోటులో జీవితమే హరించిపోతున్నది అంతే ఆయుర్దాయం తరిగిపోతుంది రోజు ఏదో కోరికతో లేవడం ఆ కోరికని అధ్వానం అయ్యేదాకా చేయటం అదేమో చివరికి సుఖము దుఃఖము అన్న ఖాతాలోకి చేరుకోవడం చివరికి అతృప్తి కరస్యా అసంతృప్తితో పడుకోవడం మళ్ళీ అసంతృప్తితో లేవడం ఈ ఈ ఈనాడు ఈశ్వరీయమైనటువంటి దివ్యమైనటువంటి రోజు దివ్య జ్ఞానంతో జీవించాను దైవీ స్థితిలో జీవించాను దివ్యాత్మగా జీవించాను అనేటటువంటి నిర్ణయంతో నిత్యతృప్తుడై ఉన్నాడండి ఇప్పుడేమైంది ఇప్పుడు కీలుగురంతో పండ్లే అది ఆకాశంలో ఎగరాకర్లేదు కాబట్టి ఇలాంటి అసంబద్ధమైన ఆలోచనలతో లేవాడు అనమాట జీవుడు ఏం చేస్తున్నాడు రోజు అసంబద్ధమైన ఆలోచనతో లేస్తాడు ఒక అతృప్తి కరస్యాతో లేస్తాడు ఇంకా అంతే ఈవాడు రాత్రి దాకా అదే ఆకొడవే ఏదో ఏ రోజు ఎలా లేస్తాడో లేదురా బాబు వీడు అని చాలా మంది ఈ తామసిక జీవనం కలిగినటువంటి వాళ్ళతో జీవించే వాళ్ళలో చూస్తే ఈ మాటలు వినపడుతుంది మా వాడి వాళ్ళు ఏమంటూ లేస్తాడో తెలియదునైనా అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం సుప్రఫా వీడి పాపం కానీ వారి ఇంకా లేవరు లేచేటప్పుడే లేస్తూనే పో ఒక ఒక పూనకంతో లేస్తారు ఈ జీవుడికి కూడా పూనకం వ్యవహారం వాడు దేనితో లేస్తాడో అడిగేది అందుకని ఇట్లాంటి అసంబద్ధమైన జీవనం వల్ల ఏమిటి ప్రయోజనం ఏమి లాభం లేదు కొంతమంది ఉంటారండి అది ఈ దైవ భావన కూడా ఈ తామసికమైనటువంటి లక్షణంలో కలిసి కలిసిపోయి నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక పెద్ద బుట్టెడు పూలు కావాలండి పెద్ద బుట్టడు పూలు ఏం చేసుకుంటావురా నాకు తెలియదు నేను పొద్దు రాత్రి దాకా పూజ చేస్తూనే ఉంటారు వాడు అంతే వాడు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు పెద్ద పెద్దగా పూజలు చేస్తూ ఉంటాడు పెద్ద పెద్దగా ఇక్కడి నుంచి కైలాసం దాగామైన పడాలనేది వాడు ఉద్యోగిస్తాం ఇది ఎప్పటికన్నా అయ్యే పనినా చచ్చే పనినా హృదయాంతర్వర్తి అయిన ఈశ్వరుణ్ణి మామూలుగా సాపా